కీర్తన మూడు వందల అరవై నాలుగు అల్లెదకో విజయ ధ్వజము జగమెల్లజే కొనియడూ తొక్కని చోట్లు దొక్కేటి తొరగపు రెక్కల మీదటి రేవంతుడూ చక్కగా నసురుల సంహరించి ఇది దిక్కుల గెలిచెను దేవదేవుడూ చక్రముతో సూడుకు దిరిగేటి సూరుడు ఈడ నుండి సురలిందరగాచెను మేడపు మన లక్ష్మీ వివుడు శరణనవారల జయ్యన గాచిన శరణాగత రక్షణ ఘనుడు తిరమయ్యంతకు దిక్కై నిలచెను గరిమెల శ్రీ వెంకటావిడు